స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోనతు అడుగు తండ్రి మహిమ సరూపకు దేవ కృపమైడ నీకేస్త స్తోత్రమే గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న అయినా మీ కృప విముడి కృపరించి మిమ్మల్ని ఎంతగానో బలపరిచినారైనా అడుగు అడుగున ప్రతి దశలో ప్రభ మీ కాస్త మాకు తోడించినారు మీరే మమ్మల్ని బలపరిచినారు నడిపించినారనైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని పదాన్ని గురించిన గొప్ప దేవ నీకేస్త తులు స్తోత్రమేనా నా తండ్రి ప్రతి దశలో ప్రతి శ్రమంలో నుంచి కూడా ప్రభావ మీరు మమ్మల్ని తప్పిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ అనేదినం ప్రభావ మీ వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో ప్రభావ నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం ఈ యుగంలో నీకే కలుగును కాక హాలలు గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాలస్వామిలోనైనా సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరే మాతో మాట్లాడాలి మమ్మల్ని బలపరచండి అయినా మీరు నూతనమైన పరిశుధాత్మాభిషేకం మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యం ఆత్మీయన ప్రవ్వ మీ పరలో గొప్ప జ్ఞానం దయచేమ ప్రాదిష్టమైన గొప్ప దివ ప్రతి దశలో ప్రవ మీ మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ప్రవ్వ మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రవ్వ మతి మరొక జీవితం వాళ్ళని తొలగించినైనా ప్రతి దశలో మేము వీటన్నిటిని జ్ఞాపకం మమ్మల్ని తయారు చేయండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా అంటే మమ్మల్ని నడిపించండి గొప్ప దేవా నీకు అందాలి శ్రేయ మీరు ప్రతి ప్రవచనం జరుగుతున్నాయి గొప్ప దేవనం జాగ్రత్తగా ధ్యానించాలా మరుదేలా భద్రపరచుకోవాలి వాటిని అనుభవపూర్వకంగా మనుషులకు ప్రకటించలాగన అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండికి ఆరాధంతట్లో మీరు ఆధిపత్యం నడిపించండి రాణబెడ్డి త్వరగా నడిపించండి ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ నీ నామాన్ని పై తెచ్చుకోమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ఒక ఆదేశం తండ్రి నొస కనులు నిరతమునే నిన్ను జూడా ప్రభుయేసు రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను జూడా హల్ ఫయూ నీవే ఓ మే గయనివే హల్ ఫయూ నీవే యుదే ప్రభు ఏనా రక్ష నొసలు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏనా రక్షక నొసలు నాకు నిరతమునే ప్రియుడైన హాను పామాసు ప్రియమైన ఏని స్వరూపము ప్రియుడైన ఏ హనుపాత్మాసు ప్రియుడైన ఏ సునీ స్వరూపము ప్రియ మరజు బహుధనుడై ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రియ మారజూకి బహుధన్యుడైయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రభు ఏసు నక్షక నొసగు కన్నులు నసు నిరతాము నిన్ను చూడ ప్రభు రక్షక न स ग क न ले ना तो निरता मु ने निन्न जूडे ले ేని మార్లు పడిపోతీ దిక్కులేని వాడనేనై తిని మార్లు పడిపోతని దిక్కులేని వాడనే నైతిని చక్క జేసి నా నేత్రాలు దేరచి గ్రహకు నీ చూడనిమ్ము చక్క నా నేత్రాలు దేరచి గ్రహకు నీను చూడనిమ్ము ప్రభు యేసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను జూడ ప్రభు ఏసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడ ఎరిగి ఎరిగినే చెడిపోతినీ యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతీని గాయం రేపీని మోసాపోతీ నేను దృష్టి దొలగి దాసు నను చూడనిము మోసపోతీ నేను దృష్టి దొలగి దాసుడా నను చూడనిము ప్రభు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు ఏసు నక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎందారే సుని వైపు చూచదారు పొందేదారు వెల్గు కామునా ఎందారేసుని వైపు చూచదరు పొందేదారు వెల్గుము కామునా సంధ్యంబు లేక సంతోషించు ముందుకు పరుగెత్తూరు సంధీయంబు లేక సంతోషించు ముందుకు పరుగెత్తదరు ప్రభు ఏసున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు ఏనా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడ విశ్వాస కర్త యేసు ప్రభు కొనసాగించు వాడాయేసుప్రభు విశ్వాసకర్త ఓయేసుప్రభు కొనసాగించు వాడే సుప్రభు వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగె నేర్పు వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగేత నేర్పు ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ ప్రభు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో कंटी की कनबड़ी वेन्नी चविकी विनबड़ी वेन्नी हृदय गोचार मुका वेनियो सिद्ध परचित वना कई हृदय गोचार मुका वेनियो सिद्ध परचितिवी ప్రభు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా లోకా భోగాలపై నా నేత్రాలు సోకాకుండు నట్లు కృపజూపుము లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండు నట్లు కృప జూపుము నీ మహిమ దివ్య స్వరూప పామును నిండ రనను జోడనిము మహిమా దివ్యా స్వరూపమును నిండీ ప్రభు ఏనా రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను జూడ ప్రభు ఏనా రక్షక సగ కనులు నాకు నిరతామునే నిన్ను జుడ హల్ పైనీవే ఓ మే గయనివే హల్ పైనివే ఓ మే నీవే ప్రభు ఏసు రక్షక నొస కనులు నాకు నిరతము నిన్ను జుడ ప్రభు యేసు నా రక్ష నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రైజ్ లాదర్ అందరికి సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నీతో నడి పించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోనతుడాసయ్యా నడి పించు చున్నావు నీ నిర్దోషమైన మార్గములు నాంతరంగమును ధైర్యము నీచి నిర్దోషమైన మార్గములు నాంతరంగమున ధైర్యమునిచి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయముని చితివి నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయము ని చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము చరిగించుటకు విడువవు నను ఎడబాయవు నీవు విడువవు నన్ను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించు నాపై సీయోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదాకాలము నీతో నడిపించు చున్నావు నీ కీర్తికై సీయోనులో మహోనతుడా నడిపించు చున్నావు నీ కీర్తికై సీయోనులో మహోనతుడాసయ్యాయంద్రు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపావరములతో నను నింపి సత్య సాక్షిగా మార్చితివి కృపావరములతో నను నింపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నీను ఆరాధింతును ప్రతిక్షణము సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సదా సదాకాలము నీతో నడిపించు చున్నావుని కీర్తికై సియోనులో మహోనతుడాసయ్యా నడిపించు చున్నావుని కీర్తికై సియోనులో మహోనతుడాసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమను పరలోక మందునే చూసెదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష్ప బిందుగుతుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష్ప బిందుగుతుడి నీ మాటల మకరందమును మరపురాణి అనుబంధమును మరువను ఎన్నడు విడువను నిను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు నాపై సమాధానమ సదాకాలమో నీతో నడిపించు చున్నావుని కీర్తికై సిహోనతుడా నడి పించు చున్నావుని కీర్తికై సిహోనతుడా అలలియా థ్యాంక్ యూజిట్ ప్రైజ్ వాక్యంలోకి వెళ్దాము ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ నీకు వందనాలు ప్రభ ఆయన దినమంతా ప్రభ మీరు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా మీకెంతో వందనాలు మీకెంతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభా ఇదిగో ప్రభ అని యొక్క ధ్యానించబోతుండగా ప్రభ నా నోటి మాటలే నీ మాటలు రావాల ప్రభ నీ వాక్ శక్తితో నాయన నేను ప్రకటించాల ప్రభ కాబట్టి నాయన నా నోటిని మీరు స్వస్థపరిచి నాయన మీ జీవం మాటలే నా ను నా నోటి నుండి బయటికి రావాలా ప్రభ మీరే నడిపించండి మీ అభిషేకంతో నన్ను ముందుకు నడిపించండి ప్రభ నాయన నాయనా తండ్రి మీరే నాయన వాక్యం ద్వారా తండ్రి ప్రభ నీ స్వరం ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఒకటో పేత్రం నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో ఈరోజు ధ్యానిస్తున్నాము తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అభిధేయులైన వారి గతి ఏమవును కాబట్టి దేవుడు తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే మన దగ్గర నుంచే అంటే ఆయన బిడ్డల దగ్గర నుంచే కాబట్టి అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును కబట్టి దేవుని ఇంటి దగ్గర నుంచే తీర్పు అంటే ఆయన తీర్పు ఈ లోకానికి ముందు ఆయన రక్తంలో కడగబడి ఆయన నామంలో రక్షణ పొందిన ఆయన బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకే మొదటి తీర్పు దేవుడు చెప్తుడు కాబట్టి ఆ కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఈరోజు క్రైస్తవులు మతపరంగా కావచ్చు ఆచారబద్ధకంగా జీవించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఆ కాలము ఆల్రెడీ వచ్చి ఉన్నదని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళంతా దేవుని కళ్ళను పొందుకోలేదు వాళ్ళు వాళ్ళు సంబంధంగా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ కళ్ళు కూడా శరీర సంబంధమైన ఆ యొక్క సూచక క్రియలు వాటిని చూస్తున్నారు కానీ అవన్నీ ఆత్మ సంబంధంగా నెరవేరుతున్నాయి జరుగుతున్నాయని గ్రహించలేకపోతున్నారు కాబట్టే చూడండి అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే పాపి ఎక్కడ నిలుతరు కాబట్టి నీతి అంటే ఆయన నామంలో ఆయనని దేవునిగా అంగీకరించి ఆయనని నమ్ముకొని ఆయన ఎందు మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు కాబట్టి వాళ్ళే రక్షింపబడుట దుర్లభం అయితే అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఆయన నామంలో రక్షణ పొందినారో వాళ్ళే రక్షింపబడము దుర్లభం అయితే పాపి ఎక్కడ నిలుతురు కాబట్టి ఈరోజు నీతిమంతులే ఎట్లా ఉన్నారు భక్తిహీనుల్లాగా పాపుల్లాగా ఉన్నారు అసలు రక్షణ అనుభవం లేని వాళ్ళు వాళ్ళు పాపంలో ఉన్నారు గాని రక్షణ పొంది ఆయన నామంలో పాపాలు ఒప్పుకొని ఆయన నామములో రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే ఈరోజు ఎట్లా ఉన్నారు భక్తిహీనుల్లాగా పాపుల్లాగా ఉన్నారు కాబట్టి దేవుని తీర్పు ఇంటి దగ్గర నుంచే ఎందుకంటే దేవుని విధానం తెలుసు దేవుని ఆజ్ఞలు తెలుసు ఆయనకి ఆయన ఉగ్రత అంటే ఏంది తెలుసు ఆయన ప్రేమ ఏంటో తెలుసు ఆయన ఆదరిస్తే ఆదరణ ఎట్లా ఉంటదో తెలుసు ఆయన కనికరిస్తే ఆయన కృప ఇస్తే ఆయన దీవిస్తే ఆశీర్వదిస్తే ఏముంటాయో అన్నీ తెలిసి వాళ్ళే ఏమైపోయినారు ఈ దినము భక్తిహీనుల్లాగా పాపుల్లాగా ఉన్నారు ఒకప్పుడు పాపులే కానీ రక్తంలో కడగబడినాక రక్షణ అనుభవం పొందినాక పరిశుద్ధపడిన వాళ్ళు తిరిగి మళ్ళీ భక్తిహీనుల్లాగా పాపుల్లాగా ఉన్నారు కాబట్టే దేవుని ఇంటి యొద్ నుండి అయన తీర్పు కాబట్టి ఈ శ్రమలు ఆయన బిడ్డలకి ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఆల్రెడీ జరుగుతుంది ఇంకా భయంకరంగా జరగబోతుంది కూడా కాబట్టి ఎందుకు దేవుడు ఆయన తీర్పు ఆయన ఇంటి యొద్ నుంచే ఎందుకు ఆయన బిడ్డల ఇక్కడ మనం కొన్ని చూద్దాం ఇక్కడ ఏముందంటే యుహాను సువార్త మూడో అధ్యాయము ముప్పై వచనంలో ఏముందంటే కుమారుని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఎదుట వచ్చి మన పాపాలను మన అతిక్రమములు మన దోషాలన్నీ ఆయన దగ్గర వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన నామంలో రక్షణ పొందినప్పుడు మనమంతా నిత్య జీవము గలవాళ్ళం కాబట్టే మన పాపపు పూరిత ఈ శరీరం ఏమైంది అది మరణం అది మరణించి నువ్వు నూతనంగా క్రీస్తులో నూతన శిశువులాగా జన్మించినప్పుడు నువ్వు ఆయన నిత్య జీవం పొందుకున్నా వీళ్ళేమైనరు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుడును కదా విశ్వాసం ఉంచిన వాళ్ళేమో నిత్య కలిగిన వాళ్ళు కాబట్టి ఎప్పుడైతే రక్షణ పొందిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడినారు ఎందువల్లంటే ఆయన రక్తంలో కడగబడినారు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఏమైనరు విధేయుడు కానివాడు అంటే విధేయత లేదు ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడే నువ్వు విధేయత చూపించగలవు కదా కాబట్టి దేవుడు మనకు చెప్పింది ఎహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమ్మను అసహ్యంచుకోమన్నాడు దేవుడు కాబట్టి ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మాటకు నువ్వేమో ఎండాలా లోబడాలా అంటే ఆయన వాక్యానికి నువ్వు లోబడి నీ జీవితాన్ని ఎప్పుడైతే క్రీస్తులో నూతనంగా నువ్వు జన్మించినావో నీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద ఆయన వాక్యానికి లోబడి నువ్వు కట్టుకుంటే నువ్వు విధేయత చూపించినట్టు అప్పుడే నువ్వు ఆజ్ఞ నడుచుకున్నట్టు కాబట్టి ఎవరైతే విధేయుడు కానీ వాడు జీవము చూడడు ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమము ఆజ్ఞ అతిక్రమం ఇస్తే వచ్చేది ఏంటిది పాపము ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటే వచ్చేది నిత్య జీవం కాబట్టి ఆయన ఆజ్ఞలు అతిక్రమించిన వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును కాబట్టి ఎవరైనా కావచ్చు ఎంతటి సేవకులైనా కావచ్చు ఎంత బలమైన అభిషేకం నీకు ఉండొచ్చు నువ్వు ఎంత పెద్ద సంఘమైనా ఉండొచ్చు ఎంతమంది అయినా నువ్వు సువార్త ప్రకటించవచ్చు నువ్వు ఎన్ని దిక్కలకైనా నువ్వు సువార్త పోవచ్చు కానీ నువ్వు విధేయత లేదు నీలో అంటే వాక్యం ప్రకారంగా నువ్వెక్కడ ఆయన ఉగ్రత యందు నిలిచి ఉన్నావు కాబట్టి మనకి విధేయత ఉండాల కదా కాబట్టి విధేయత లేని వాళ్ళు అంటారు ప్రభావా ప్రభా అని నన్ను పిలుచు ప్రతి పరలోక రాజ్యంలో ఉండడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ఉంటాడు అంటే ఆయన చిత్త ప్రకారంగా చేయడమే ఆయనకి నువ్వు ఇచ్చే విధేయత కాబట్టి ఈరోజు ఎంత విశ్వాసం పెట్టి ఎంత భక్తి పెట్టి ఎంత ప్రార్థన చేసి ఉన్నా కానీ ఆయనకి తగినట్లుగా ఆయన వాక్యానుసారంగా ఆయన మాటలకు నువ్వు లోబడకుండా నీ యొక్క జీవితాన్ని ఆయనకు తగినట్లుగా నువ్వు కట్టుకోకుండా నువ్వు నడుచుకుంటే ప్రవర్తిస్తే వీళ్ళందరూ ఆయన ఉగ్రత ఎందు నిలిచి ఉన్నవాళ్ళే ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే నువ్వు ఆయన ఇంటి కదా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవే కాబట్టి కాబట్టి వాళ్ళ నుంచే ఆయన తీర్పు ఆరంభం అయ్యింది కాబట్టి మనకి విధేయత ఉండాలా విధేయుడు కానివాడు ఆయన వాడు కాదు ఆయన చిత్త నువ్వు నడుచుకోనప్పుడు ఆయన చిత్త నువ్వు జీవించినప్పుడు ఆయనకు తగినట్టు నువ్వు లేకుండా నువ్వు ఎట్లా ఉన్నా అది వేషధారణ ఎంత విశ్వాసం పెట్టి నువ్వు ప్రార్థన చేసినా అది వేషధారణ ఎందుకంటే భక్తి ఉంది శక్తి లేదు ఎప్పుడు నీకు శక్తి వస్తుంది విధేయత కనబరిచినప్పుడు వస్తది శక్తి కదా విధేయత కనబరిచినప్పుడే కాబట్టి చూడండి నువ్వు విధేయత కనబరిచినప్పుడు మోసే ఆయన మాటకి లోబడ్డాడు మోసే ఆయన పట్ల విధేయత కలిగి ముందుకు నడుచుకున్నాడు కాబట్టే మోసే ఆ ఇస్రాయల ప్రజల్ని ఆ బానిసత్వంలో నుంచి ఐగుప్తు నుంచి ఆయన దగ్గరికి నడిపించేటప్పుడు భయంకరమైన శక్తి ఆయన నుంచి పొందుకుండా ఆయన మాట విన్నప్పుడే ఆయన శక్తిని పొందుకునేవాడు వత అంటే మనలో విధేయత ఉండాలా విధేయత లేకపోతే కచ్చితంగా ఆయన తీర్పు నీ నుంచి కాలము సమీపించింది కాబట్టి ఆయన తీర్పుకి దగ్గరగా ఉన్నట్టు కాబట్టి ఆయన ఉగ్రతకి కాబట్టి దేవుడు చెప్తుంది లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఏడో తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు మనం ఈ లోకంలో తీర్పులు తీర్చేది మనం కాదు మన ప్రభు ఆయన ఒక బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి తీర్పు తీర్చే దేవునికి సమర్పించుకున్నాడు ఆయన ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు కాబట్టి తీర్పు తీర్చే తండ్రి మనకి ఎందుకు చెప్పిండంటే ఈ రోజంతా నువ్వు నేను మనమంతా కూడా ఆయన కుమారులముగా ఉన్నాం మనం ఎవరం ఈ లోకానికి తీర్పులము కాదు కాబట్టే ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు ఎందుకంటే తీర్పు తీర్చే తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలవబడాల ఆయన తీర్పు ప్రతి ఒక్కరూ పొందుకోవాల ఆయన న్యాయం దేవుడు ఈ లోకంలో ఎవరు కాదు న్యాయం దేవుడు కాబట్టి మనము ఎవ్వరికి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నువ్వు తీర్పు తీర్చినావంటే కాబట్టి నేరము మోపకుడి అప్పుడు మీద నేరము మోపబడ మోపబడదు అంటే నువ్వు తీర్పు తీరిస్తే నీకు తీర్పు ఉందన్నట్టు నువ్వు నేరాలు మోపితే నీకు నేరాలు మోపుతున్నట్టు అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే ఎవరి మీద మనం నేరాలు మోపకూడదు ఎందుకంటే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తే అది ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నట్టు అప్పుడు నువ్వెలా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నువ్వు ఎదుటి వారి మీద నీ ప్రేమ ఉంటే నీ మీద నువ్వు నేరాలు ఎట్లా మోపుకోవో ఎదుటి వారి పట్ల కూడా మనం నేరాలు మోపం కాబట్టి నేరాలు మోపితే నీ మీద నేరము మోపబడతది కాబట్టి దేవుడు చెప్తుంది ఇంకొకటి ఏంటంటే మత్త వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో దేవుడు మనకేం చదువుతున్నాయి నీ మాటలను బట్టి నీవు నీతి మంతుడవని నీ మాటలను బట్టి అపరాధి అని నీ మాటలకి చూడండి ఎంత విలువ ఉందో ఎంత ప్రాముఖ్యం ఉందో నీ మాటలను బట్టి నువ్వు నీతి మంతుడవని అంటే నీ మాటలు ప్రకారంగా నువ్వు ఎట్లా ఉంటావు నీతి మంతుడవని తీర్పు అంటే నువ్వు నిర్దోషుడుగా ఉండగలుగుతావు ఆయన తీర్పులు అదే నీ మాటలను బట్టి నువ్వు పాపిలాగా కూడా తీర్పు నొందుతవు ఎందుకు నీ మాటలను బట్టి నువ్వు అపరాధిగా తీర్పు నందుతూ అంటే ఇర్మ్యా గ్రంథంలో పదిహేడో అధ్యయము తొమ్మిదో వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు కదా ఈ హృదయమే అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది కదా ఎంతటి హృదయము అది వ్యాధి కలిగిందైనా మన ప్రభు పొందిన గాయాల్లోనే మనకి స్వస్థత కదా నీ హృదయం ఈరోజు వ్యాధి కలిగి ఉందా నీ హృదయము మోసంతో ఉందా దాన్ని గ్రహింపగలవాడెవడు ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈ దినం ఎవరు హృదయాలను పరీక్షించుకోగలుగుతున్నారు కానీ నువ్వు పరీక్షించుకోలేకపోతున్నావు నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోలేకపోతున్నావు కానీ ఆయన కన్నులు మాత్రము నిన్ను పరీక్షిస్తున్నాయి ఆయన ఆయన నిన్ను పరిశోలిస్తున్నాడు కాబట్టి ఆయన కన్నులు చూస్తున్నాయి కానీ నీ కన్నులు ఏమైపోయినాయి అంధకారంతో నిండిపోయినాయి కాబట్టే ఈరోజు క్రైస్తవులు ఎవరు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే నీ మాటలను బట్టి నువ్వు అపరాధి ఎట్లా తీర్పు నందుతూ మత్తస్సు వార్తలో ప్రభు ఒకటే చెప్తుండే పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో నోటి నుండి బయట వచ్చునవి హృదయంలో నుండి వచ్చును అందుకు ఎక్కడ నుండి వస్తున్నాయి నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ హృదయంలో నుండి వస్తున్నాయి కాబట్టి అది వ్యాధి కలిగిన హృదయం అది పాపభూరితమైన హృదయం అది హృదయము అంధకారంతో నిండిన హృదయం అది మోసంతో నిండిపోయిన హృదయం గ్రహించగలగాలి కదా నువ్వు నువ్వు గ్రహించగలుగుతున్నారా ఈ లోకం గ్రహించగలిగిన వాడు ఏం చేస్తాడు కదా శరీరంలో అనారోగ్యం ఉంది బాధ లేదు నీరసంగా ఉంది నువ్వేం చేస్తావు ఇట్లా సిమ్టమ్స్ను బట్టి నువ్వు గ్రహించిన ఏం చేస్తావు ఇది పలానా వ్యాధికి కారణంలాగా ఉంది పలానా టెస్ట్ చేస్తే ఇది రోగం ఏందని బయటపడతా అంటే శారీరకంగా నీ రోగాలను నువ్వు ఎట్లాగైనా నువ్వు కాపాడుకొని గ్రహించుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావు కానీ ఆత్మీయంగా నీ హృదయం వల్ల నువ్వు ఎట్లా అయిపోతున్నావు అపరాధిలాగా అయిపోతున్నావే కానీ ఈరోజు క్రైస్తవులు దాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉన్నారా కదా ఎందుకంటే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ హృదయంలో నుండి వచ్చును అందుకు ప్రభు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అన్నాడు అన్నిటికన్నా అది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో నుంచి వస్తుంది ఇవే మనుష్యున్ని అపవిత్ర పరుచునవని మీరు గ్రహింపరా అందుకు చెప్తున్నాడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఎందుకు గ్రహింప గ్రహించిన వాడు గ్రహింపలేకపోతున్నారంటే ఏమైపోతున్నారు అపవిత్ర కాబట్టి ఆయన ఎందు విధేయత లేదు ఆయన చిత్తముకు తగినట్లు జీవితం లేదు ఆయన వాక్యానుసారంగా నడిచే నడిపింపు లేదు ప్రకటించే వాక్యము లేదు ఏది లేదు కాబట్టే దేవునికి కోపం ఆయన బిడ్డల మీద అందుకే ఆయన బిడ్డలకే తీర్పు ఇస్తున్నాడు దేవుడు కాబట్టే ఆయన ఉగ్రత ఆ కదా సమస్త శ్రమలంట బాధలంట ఆయన బిడ్డలకు అనుగ్రహించి ఆయన చెప్తుడు ఎందుకంటే ఈ దేవుడు ఏం చెబుతుడు ఇవి మనుష్యున్ని అపవిత్రప పరుచునవని మీరు గ్రహింపరా గ్రహించినవాడు వాడు ఏం చేస్తాడు హృదయానికి ఏం చేసుకుంటాడు స్వస్థత తెచ్చుకుంటాడు కదా అది వ్యాధి కలిగిన హృదయం కాబట్టి గ్రహించిన చేస్తారు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది మన ప్రభు పొందిన గాయాల్లోనే ఆయన వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన వాక్యమే నిన్ను శుద్ధీకరిస్తుంది ఆయన వాక్యమే నీ నోటిని స్వస్థపరుస్తుంది నీ సమస్త నడవడిక సమస్తాన్ని ఆయన వాక్యమే శుద్ధీకరిస్తుంది కాబట్టి దేవుడు చెప్తుండు ఎందుకు నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట హృదయంలో నుండి వచ్చి నిన్ను ఎట్లా అపవిత్రపరుస్తుందంటే మత్తై సువార్తలో ప్రభు పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చెప్తుడు నీకు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్య దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అందుకు చూడండి నువ్వు దురాలోచనలు కలిగితే నీలో ఏమొస్తుంది దురాశ వస్తది దురాశ వస్తే నువ్వేం చేస్తావు అక్రమంగా నడుచుకుంటావు కదా స్వార్థంతో ధన అపేక్షతో కదా ఈరోజు దురాలోచనలు కలిగిన వారు లేరా సేవకులు లేరా సంఘాలు లేవా ఎవరు లేరు దురాలోచనలు ఎప్పుడైతే నువ్వు దురాలోచనలు దురాశ కలుగుతావో నువ్వు అక్రమంగా నడుచుకున్న కదా కదా అక్రమం ఇస్తే అక్రమం విస్తరించుట వల్ల ఏమొస్తుంది అనేకుల్లో ప్రేమ చల్లారిపోతే నీలో ప్రేమ లేకపోతే ప్రభు ఎక్కడున్నట్టు ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలోనే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను కానీ నీలో దురాలోచనలు ఉంటే నీలో దురాశలు ఉంటే నీలో అక్రమంగా ఉంటే నీలో ధనాపేక్ష నీలో స్వార్థము కపటము మోసం ఉంటే నువ్వెట్లా ఆయన ప్రేమ నీలో నిజముగా పరిపూర్ణమవుతుంది ఆయన ప్రేమ లేకపోతే ఆయన వాక్యం నువ్వు వాడివి కాదు కదా కాబట్టి అవిధేయుడి అయినట్టు అందుకు ఆయన ఉగ్రత దినమందు నిలిచి ఉన్నారన్నాడు ప్రభు కాబట్టి ఈ దురాలోచనలు నరహత్యలు కదా తన సహోదరుని ద్వేషించి ప్రతి నరహత్య చేయును అన్నాడు ప్రభు ఇది అంతా ఆత్మీయంగా మారిపోయింది కాబట్టి నీ సహోదరుడి పట్ల దురాలోచనలు దురాశలు వాడి పట్ల వాడి మీద నేరాలు మోపేవన్నీ ఎక్కడ నీరు వస్తున్నాయంటే నీ హృదయంలో నుండే కాబట్టే నువ్వు నరహత్య చేస్తే నువ్వు ఆజ్ఞా ప్రకారంగా నడుచుకున్నవాడువా ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నవాడివా కాబట్టి వ్యభిచారములు కదా మోహపు చూపులు కళ్ళకు లేదు స్వస్థత కదా అందుకు ఈ లోకమంతా దేవుని సత్యాన్ని చూడలేకపోతున్నారు కదా దేవుని వాక్యాల లోతుని చూడలేకపోతున్నారు ఆయన విదానం ఏంది ఆయన చిత్తం ఏంది ఆయన సంకల్పం ఏంది అని ఈరోజు ఆ కళ్ళకి స్వస్థత లేకపోవడం వల్ల గుడ్డితనం అంధకారం కాబట్టి కళ్ళకి కట్టిక చీకటే గమ్మింది కాబట్టి ఆ కళ్ళకి ఈ లోక సంబంధమైనవి కనిపిస్తున్నాయి కానీ దేవుని సంబంధమైనవి కనిపించట్లేదు కదా వ్యభిచారములు నీ మోహపు చూపులు ఒక స్త్రీని మోహపుతో చూపులతో చూచి ప్రతి ఆ స్త్రీతో వ్యభిచరించినట్టే కదా ఆ వెబిచరించే ఆ చూపులు ఆ తలంపులు ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి నీ హృదయంలో నుండి వస్తున్నాయి వేష గమనములు కదా దొంగతనములు కదా ఎప్పుడైతే నీలో చెడ్డ ఆలోచనలు కదా చెడ్డ తలంపులు ఇవి దురాలోచనలు దురా ఇవి నీ కలిగి ఉంటే నువ్వు దొంగతనమే చేస్తావు కదా ఎప్పుడైతే నీకు దురాలోచన వచ్చిందంటే నువ్వు దురాశ చేస్తావు నీ దురాశ ఏం చేస్తుంది నీ పొరుగు భార్యను మీద వెళ్తుంది పొరుగు మీద వాటికి సంబంధించిన అన్ని దోచుకునే దాని మీదకి వెళ్తుంది ఇవన్నీ చేస్తున్నావంటే ను దొంగవే కదా కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో నుండి అబద్ధ సాక్ష్యములు నేరాలు మోపేది ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో నుండే దేవదూషణలు ప్రతిదీ హృదయంలో నుండి వచ్చును కదా ఈరోజు క్రైస్తవులు ఈ హృదయమే దేవుని ఆలయము అదే పరిశుద్ధమైన స్థలము కదా అందులో మన ప్రభు నిలిచి ఉండాలి ఆయన నివసించాలనుకుంటే అది వ్యాధి కలిగి ఉంది అది మోసకరంతో నిండి ఉందని ఈరోజు ఎవరు గ్రహించగలుగుతున్నారు కాబట్టే దురాలోచనలతోటి నరహత్యలతోటి వ్యభిచారములతోటి వేషగమనములతోటి దొంగతనములతోటి అబద్ధ సాక్ష్యములతోటి అపవిత్రపరుచుకున్నారు అపవిత్రుడు అయిన ఎవడు ఆయన రాజ్యంలో ఉండగలగడు నిషిద్ధమైనది కదా అసహ్యం కలిగించేది అబద్ధము జరిగించేది ఏది ఆయన రాజ్యంలో ఉన్నదన్నాడు ఇవన్నీ నీలో ఉంటే ను నిషిద్ధమైన వాడివా కదా నువ్వు ఆయనకి అసహ్యమైన వాడివా కదా ఇవన్నీ అబద్ధాలు జరిగించాయి కదా కాబట్టే దేవుడు చెప్తుండు కాబట్టి చూడండి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము సమీపమై ఉన్నది నీతి రక్షింపబడుట దుర్లభం కదా రక్షణ పొందిన అనుభవం ఉన్న ఈ రకంగా జీవిస్తే వాళ్ళలో ఎక్కడ భక్తి ఉంది ఎక్కడ ఉంది వాళ్ళలో కాబట్టి వాళ్ళు భక్తిహీనుల్లాగా పాపుల్లాగా ఉన్నారు రక్షణ పొంది అనుభవం ఉండి కూడా నీతి మంతులుగా తీర్చబడి కూడా దానికి తగినట్లు జీవించకుండా ఎప్పుడైతే రక్షణ అనుభవం ఉండక ఎట్లా బ్రతికినారో జీవించినారో ఆ గుణగణాలు ఆ ప్రవర్తన కలిగి ఉంటే తీర్పు నీకుంటది కాబట్టే దేవుడు చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఎవడైనా నువ్వు పెట్టుకొనక కదా ఎందుకంటే ఇక్కడ చెప్తుండు ప్రభు ఎవడైన నోటికి కల్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నెడల వాణ్ణి భక్తి వ్యర్థమే ఎందుకంటే పైకి అంత్య దినాల్లో తిమోతికి చెప్తుండు పౌలు అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి మనుషులు ఉంటారు విశ్వాసులు ఉంటారు సేవకులందరూ ఉంటారంటే పైకి భక్తి దాన్ని శక్తిని ఆశ్రయించని వాళ్ళు కదా నీ నోటికి ఏం పెట్టుకోలేదు కల్లం పెట్టుకోలేదు ఎందుకు నీ నోటికి కల్లం రావాలంటే ముందు నీ హృదయానికి స్వస్థత రావాలా అదేమో మోసకరంతో ఉంది అదేమో వ్యాధి కలిగి ఉంది కానీ దాన్ని గ్రహించలేక నీ నోటికి అడ్డు ఆపు లేదన్నట్టు అడ్డు ఆపు లేకుండా కళ్ళం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు కదా భక్తి గల అనుకొని నీ వాణ్ణి భక్తి వ్యర్థమే కదా ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను మందిరానికి పోతున్నాను కదా వాక్యం వింటున్నాను కదా నేను వాక్యం చెప్తున్నాను కదా నేను దేవునికి తగినట్లుగా ఉన్నాను కదా ఆయన సువార్తనే ప్రకటిస్తున్నాను కదా ఆయన భారాన్నే కలిగి ఉన్నాను కదా అని ఈ చెప్పే వీళ్ళందరూ ఆయన వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా నీ నామంలో నేను ప్రవచించలేదా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నామంలో రోగులను స్వస్థపరచలేదా అని చెప్తారు ఎందుకంటే వీళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళ హృదయం అంతా వ్యాధి కలిగి మోసంతో ఉందని కాబట్టి చూడండి అట్లా ఉన్న వాళ్ళు పైకి భక్తి కలిగి ఉంటే శక్తి ఎక్కడ ఆశ్రయిస్తారు నీ శక్తి ఆశ్రయించాలంటే ఆ శక్తి కలిగిన దేవుడు ఎక్కడ ఉండాలా నీ హృదయంలో ఉండాలా కానీ నీ హృదయం ఎట్లా ఉంది వ్యాధి కలిగి మోసంతో ఉంటే అది అపవిత్రమై ఉంటే అది దేవునికి అసహ్యమైన దాంట్లో దేవుడు ఎట్లా ఉండగలుగుతాడు కాబట్టి భక్తి గలవాడనని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే ముందు నీ హృదయానికి స్వస్థత కావాలా ఎప్పుడైతే నీ హృదయానికి స్వస్థత వస్తుందో నీ నోటికి కూడా స్వస్థత వస్తుంది కదా నీ నోటికి స్వస్థత వస్తే నీ చూపులకి స్వస్థత వస్తుంది అప్పుడు నీ ఆలోచనలకి నీ బుద్ధికి నీ నడవడికి కదా హృదయంలో పుట్టినప్పుడే కదా నువ్వు నువ్వు నీ కాళ్ళు అపవిత్రం అయ్యేది కదా ఎందుకు నిషిద్ధమైన దగ్గరికి పోతాయి నీ కాళ్ళు నీ చేతులు ఆయనకి అసహ్యమైన పనులు చేస్తుంటాయి నీ నోరు కల్లము లేకుండా ఆయనకి అసహ్యం తెప్పించేలాగా నీ నోరు ఉంటది నీ ఆలోచనలు ఎప్పుడు చెడు నేరాలు మోపే వాళ్ళంతా ఎతుకుతా ఉంటారు చెడు చెడుని ఈ రీతిగా ఉంటే నేను భక్తి గలవాడనని నేను భక్తి పరుణ్ణే నేను ఆయన జీవగ్రంథంలో లెక్కించబడతాను ఆయన వస్తే నేను వెళ్తాను అనుకుంటే భక్తి వ్యర్థమే తర్వాత ఎందుకు నోటెమ్మకు కల్లం పెట్టుకోలేదు అంటే ఇక్కడ దేవుడు చెప్తుండే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగులో అయితే మీ హృదయములో సహింప నలనివి కానీ ఏమున్నాయంట మత్సరములు వివాదములు ఉంచుకొనిన వారైతే అతిశయ పడవద్దు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ రోజు లేదా వివాదాలు మత్సరలు క్రైస్తవులు లేరా సేవకులు లేరా అసలు దేవుడు అధికారం కలిగిన దేవుడు సమస్తం మీద అధికారం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు వివాదాలతో మత్సరాలతో మీరు రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే ఎవడివ్వాలా నీకు అధికారం ఎవరిని నువ్వు అంటే నీ భక్తి వ్యర్థమా కాదా అధికారం ఎవరివ్వాలా మన ప్రభు ఇవ్వాలా నీకు అధికారం అంటే నువ్వు ఎంత అజ్ఞానంతో ఉన్నావో జ్ఞానం లేదు నువ్వు జ్ఞానంతో ఉంటే నువ్వు ప్రార్థన చేసి ప్రభు నుంచి పొందుకోవాలా ఏదైనా కానీ కానీ నువ్వు ధర్నాలు ర్యాలీలు మీరు చేస్తే మీలో సహింపగలని అన్ని తగాదాలు వివాదాలు మత్సరాలు ద్వేషాలు దురాలోచనలు దురాశలు ఇవన్నీ మీరు కలిగి చూడండి ఎంత అవివేకమా కాదా వీళ్ళ హృదయము అవివేకమైన అంధకారం అయింది ఆయన ఉగ్రత దినమందు వీళ్ళకి వీళ్ళే సమకూర్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ హృదయము కాఠిన్యాన్ని బట్టి కదా కాబట్టి అధికారం గల్ దేవుని విడిచిపెట్టి ఏ అధికారం కొరకు ఈరోజు క్రైస్తవులు దేవుని సేవకులు దేవుని వెళ్తున్నారు చూడండి ఎంత గృఢితనము ఎంత అవివేకము ఎంత అంధకారంతో నడుచుకుంటున్నారు అవిధేయతనా కాదా కాబట్టి ఈరోజు క్రైస్తవులు సేవకుల్లో ఏమున్నాయి వాళ్ళ హృదయాల్లో మత్సరములు వివాదములు ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు కాబట్టే దేవదూషణలు నరహత్యలు చూడండి ఈ రీతిగా ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈరోజు కదా అందుకు ఆయన తీర్పు నీతి ఎందుకు రక్షింపబడుట దుర్లభం ఇలాంటి క్రియలు నీలో ఉంటే నువ్వు ఎట్లా పరిశుద్ధుడివి నువ్వు ఎట్లా ఆయనకి తగినట్లు నడుచుకున్న వాడివి ఆయన అడుగు జాడల్లో ఆయనకి మాదిరిగా ఉన్నవాడివి క్రీస్తును బోలి నడుచుకున్నవాడివి మన ప్రభువులో ఏమైనా ఈ గుణగణాలు ఉన్నాయా ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయనని తండ్రిగా నీకు ఆయనలో లేని గుణాలు నీలో ఉన్నాయంటే నువ్వు ఏ సంబంధవి లోక సంబంధమైన వాడివి కాదా లోకము దాని ఆశ అన్నీ గతించిపోతాయి కదా కాబట్టి దానిని వెంటాడే నువ్వు కూడా ఈ లోకంలో గతించిపోతావన్నట్టు దేవుని చిత్తము నిలిచేవాడే నిరంతరం ఉంటాడు కదా అందుకు దేవుడు లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అది తండ్రి వలన కలిగినవి కావు అన్నాడు కాబట్టి ఈరోజు లోకాన్ని నువ్వు ప్రేమిస్తే తండ్రి కలిగినది నువ్వు ఎట్లా పట్టుకున్నట్టు ఆయన సత్యం ఎట్లా పట్టుకున్నట్టు కాబట్టే అబద్ధం ఆడుతూ అబద్ధములో జీవిస్తున్నారు జీవిస్తున్నారు అన్నట్టు కాబట్టి లూకాసు వార్తలో పదహారో అధ్యాయము పదిహేనో వచనంలో ప్రభు చెప్తుండు ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకుని వారు కానీ మనుషుల ఎదుట కానీ దేవుడు మీ హృదయాలు ఎరుగును ఎరిగిండు మీ హృదయాల్లో వివాదాలు ఉన్నాయి మీ హృదయాల్లో మత్సరములు ఉన్నాయి మీ హృదయాల్లో దురాలోచనలు ఉన్నాయి వేషగమనలు ఉన్నాయి దొంగతనములు ఉన్నాయి నరహత్యలు ఉన్నాయి కదా నీ నోటికి కల్లం పెట్టుకొనక నువ్వు భక్తి గలవాడు అని చెప్పుకుంటున్నావు కానీ ఈ లోకం అంతా భక్తి కదా అంటే పైరూపం చూస్తుంది కాబట్టి మిమ్మల్ని నీతి ఎంచుకుంది కాబట్టి మిమ్మల్ని ఘనంగా ఎంచుతుంది కానీ చూడండి ప్రభు కన్నులు మన వైపు ఉన్నాయి ఆయన దృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తుండో పరిశోధిస్తుండో కాబట్టి అది గ్రహించలేకపోతున్నారు చూడండి మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయాలు ఎరుగును కదా నేను నీతి మంతుల్లాగా అనిపించుకుంటున్నానా నాది యదార్థమైన హృదయమా నేను ఇవ్వవలసిన అవసరం లేదు సాక్ష్యం ఈ లోకంలో ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి సాక్ష్యం ఆయన ఎరిగి ఉన్నాడు మన హృదయాలు ఏందో మనం ఏందో ఎరిగి ఉన్నాడు ఎట్లా నడుచుకుంటున్నావు ఎట్లా జీవిస్తున్నావు ఎట్లాంటి తలంపులతో ఉన్నావు ఎట్లాంటి నడవడిక నీకుంది నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ చూపులు ఎట్లా ఉన్నాయి నీ హృదయం ఎట్లా ఉంది చూడండి ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు నీ గురించి సాక్ష్యం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన కనుదృష్టితో మనల్ందరినీ చూస్తుండు కాబట్టి దేవుడు చదువుతుడు మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము కదా ఆయన అసహించుకున్న ఈ లోకము ఘనంగా ఎంచుకుంటది మన ప్రభువుని ఈ లోకం ఏం చేసింది ఎక్కడ ఆయనని ఘనంగా ఎంచింది ఆయనని ఎంతగానో శ్రమంలో పోయింది కదా ఆయనని ఎంతగానో హింసించింది కదా ఆయనని ఎంతగానో బాధపరిచింది కదా కదా ఘనంగా ఎంచింది దేవురిని ఆ దొంగని ఎంచరు కాబట్టి ఆయనని ఎన్నుకున్నారు కదా అంటే ఈ లోక సంబంధమైన వాడిలాగా ఉంటే నువ్వు దొంగలనే ఎన్నుకుంటావు కానీ ప్రభువుని ఎట్లా ఎంచుకుంటావు కాబట్టే ఈరోజు క్రైస్తవులు విశ్వాసులు దొంగలనే ఎంచుకున్నారు ఎందుకంటే వాళ్ళలో సత్యం లేదు వాళ్ళ హృదయాలు పవిత్రంగా లేవు పరిశుద్ధంగా లేవు అవి అపవిత్రమై ఉన్నాయి కట్టిక చీకటే గమ్య ఉన్నాయి కానీ నీ దృష్టికి వాళ్ళు నీతి మంతుల్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఘనంగా ఎంచుతున్నాం ఘనంగా ఎంచవలసిన దేవుణ్ణేమో వెనకేస్తున్నాం కాబట్టి దేవుడు చెప్తుంది అది కాబట్టి యుహను సువార్తలో పది ఐదో అధ్యాయం ఇరవై మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటకు వచ్చెదరు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నీలో వివాదాలు ఉంటే మత్సరాలు ఉంటే దురాలోచనలు ఉంటే ఇవన్నీ ఉంటే నువ్వు మేలు చేసిన కీడు చేసిన మేలు చేసిన వాడివైతే పునరుద్ధానముకు వెళ్తావు ఆయన జీవంలోకి వెళ్తావు అదే నువ్వు కీడు చేసిన తీర్పు పునరుద్ధానముకు బయటకు వచ్చును కాబట్టే నీతిమంతులు రక్షింపబడుట దుర్లభము అంటే వీళ్ళంతా కీడు చేస్తున్నారు కాబట్టే ఆయన తీర్పు పునరుద్ధానముకు వచ్చిండ్రు వీళ్ళు ఆయన ఉగ్రతకి వీళ్ళు ఉన్నారు అదే మేలు చేసిన వారైతే జీవ పునరుద్ధానముకు వెళ్ళేవాళ్ళు అందుకు ప్రభు తీర్పు దేవుని ఇంటి యొద్ నుండి ఆరంభముగు కాలము సమీపి ఇచ్చి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం ఎందుకు నీతి రక్షించడం దుర్లభం కీడు చేస్తున్నారు కాబట్టే వాళ్ళ హృదయాలను వాళ్ళని వాళ్ళని అపవిత్ర పరుచుకుంటున్నారు కాబట్టి కాబట్టి వీళ్ళు పరిశుద్ధమైన వాళ్ళు కాదు కాబట్టి వకటో చేతురు మూడో అధ్యాయము పదకొండో వచనము అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను చేయాల్సిన పని ఇది నువ్వు మేలు చేయాల మేలు చెయ్యాల కదా అప్పుడు ఆజ్ఞ ప్రకారంగా నిన్ను వల్ల ప్రేమించడం అంటే నువ్వు ప్రేమిస్తే నువ్వు మేలు చేస్తావు నువ్వు ప్రేమించకపోతే ద్వేషిస్తే నువ్వు కీడు చేస్తావు కాబట్టే ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకోని వాడివి కాదు అవి దేయుడివి దేవుడు చెప్తుడు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానము వెతికి దానిని వెంటాడాల ఈరోజు ఎవరు వెంటాడుతున్నారు సమాధానాన్ని సమాధానాన్ని వెంటాడితే నీలో వివాదాలు ఎందుకు నీలో మత్సరాలు ఎందుకుంటాయి నీలో అపద్ధ సాక్ష్యాలు ఎందుకుంటాయి నేరాలు ఎందుకుంటాయి నీలో దురాలోచనలు ఎందుకుంటాయి దురాశలు ఎందుకుంటాయి కాబట్టి సమాధానాన్ని వెతకాలా మన ప్రభు లోకానికి వచ్చిందే సమాధానాన్ని ఇవ్వడానికి కదా అందుకు చెప్పిండు దేవుడు సమాధాన పరుచు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు కదా ఈరోజు నువ్వు సమాధానాన్ని వెతికే ఉంటే నువ్వు క్రీస్తుని పోలి ఆయన బిడ్డ కానీ ఈరోజు ఎక్కడ ఉంది సమాధానం భార్య భర్తకు ఉందా సమాధానం తోటి సేవకుల్లో ఉందా సమాధానం ఎందుకు భక్తి వ్యర్థమైన భక్తి కదా ఎందుకు వీళ్ళంతా తీర్పు పునరుద్ధానంకు వెళ్ళిన వాళ్ళు ఎంత భక్తి ఉందని చెప్పుకుంటే అది వ్యర్థమా కదా అందుకే దేవుడు చెప్తుండ్రు నువ్వు సమాధానాన్ని వెతకాల అంటే నువ్వు ఐక్యతను తీసుకురావాలా అంతేగాని మత్సరాలు వివాదాలు అబద్ధాలు ద్వేషాలు కలహాలు కోపాలు కుళ్ళు కుట్ర అసూయ ఇవి ఉంటే నువ్వు ఎట్లా పవిత్రుడివి నువ్వు అపవిత్ర పరుచుకున్నావ్ నీ హృదయాన్ని కానీ గ్రహించలేని గృడ్డితనంలో ఉన్నావ్ కాబట్టి దేవుడు చెప్తుడు మనము సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాల కాబట్టి సమాధానాన్ని తీసుకొచ్చే వాళ్ళే దేవుని బిడ్డరు సమాధానం తీసుకొస్తే హీడు చెయ్యరు మేలే చేస్తారు సమాధానం ఉన్నవాళ్ళే కదా ఏమో ఉంటారు ఓపిక ఓర్పు సహనము సహింపు ఎవరిలో ఉంటది సమాధానాన్ని వెంటాడే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతగా అయినా తగ్గించుకుంటారు ఎంతగా అయినా ఆయన వాళ్ళు ఆయన నిమిత్తం వెళ్తారన్నట్టు వాళ్ళు ఆయన బిడ్డలు అన్నట్టు కాబట్టి రోమీలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఐదో వచనంలో ఏముందంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి అంటే మార్పు పొందల నీ ఎందుకు నీ హృదయం కాఠిన్యంతో ఉంది కదా కాబట్టే నీ కాటిన్యాన్ని బట్టి మార్పు పొందని నీ హృదయమును అనుసరించినావు కాబట్టే ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని ఇప్పుడు చెప్పండి ఎవరు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు ఆయన ప్రేమ దేవుడు కృప కలిగిన తండ్రి కనికరము తండ్రి జాలి కలిగిన తండ్రి కాబట్టే మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు కదా ఆ ప్రేమ ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు పడి బాధలు పడి ఆయన ఎంతగా నీ కొరకు రక్తాన్ని చిందించి ఎంతగా నీ కొరకు వేదన ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని ఆయన నీ పాపాలు మోసి నీకు జీవం అనుగ్రహిస్తే నువ్వేమై ఉండాలా ఆ ప్రేమ పొందుకొని నువ్వు వెళ్ళాలా కానీ నువ్వెక్కడ నీ కాఠిన్యాన్ని బట్టి నీ హృదయము మార్పు పొందలేదు నీ హృదయం నువ్వు దానిని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చెప్పండి ఎవరు ఉగ్రతని ఎవరు శ్రమల్ని కొందేచ్చుకుంటున్నారు ఎవరు ఆయన కోపాన్ని రగుల్చుకునేలాగా చేసుకుంటున్నారు మనము కాదా ఎందుకు మార్పు పొందల మన హృదయం కాఠిన్యంతో ఉంది వ్యాధి కలిగి ఉంది అది మోసంతో ఉంది దాన్ని గ్రహించగలిగిన ఏం చేయాలా ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకోవాలా నీ హృదయాన్ని అది ఎక్కడ ఎవరు గ్రహించగలుగుతున్నారు కదా కాబట్టి దేవుడు చెప్తుండు నీ హృదయము మారలేదు అది మార్పు పొందల అది మార్పు పొందలేదు కాబట్టే వాక్యానుసారంగా నడుచుకునే జీవితమే నీలో లేదు కదా వాక్యం ప్రకారంగా వెళ్ళే జీవితమే లేదు నీకు అప్పుడు నువ్వు ఎట్లా దేవుడికి విధేయత చూపించగలవు ఎట్లా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడాల ప్రకారంగా ఆయన శాసనాల ప్రకారంగా నువ్వు నడుచుకోగలుగుతావు కాబట్టే నీతి మంతులు రక్షింపబడుట దుర్లభం రక్షణ పొందిన అనుభవం ఉన్నవాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు మార్పు రాలేదు వాళ్ళలో కాబట్టి ఎవరు ఉగ్రతను సమకూర్చుకున్నారంటే ఎవరైతే హృదయాన్ని మార్పు తెచ్చుకోలేదో వాళ్ళ హృదయానికి మార్పు లేదో ఆ హృదయము పరిశుద్ధ పరచబడలేదో ఆ వ్యాధికి స్వస్థత తెచ్చుకోలేదో వాళ్ళకి వాళ్ళే ఆయన కోపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆయన దృష్టికి అన్ని నువ్వు అసహ్యమైన పనులే చేస్తున్నావు ఆయన సంతోషించే పనులు చేయట్లేదు కాబట్టే దేవునికి మన మీద ఆయన బిడ్డల మీద ఈ లోకం మీద కోపం తర్వాత ఏమంటాడు రోమీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనము ఆయన ప్రతి వానికి వాని వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును కదా ఆయన ప్రతి వానికి ఎవరు ఎవరైనా కాని నేను సేవకుడిని కదా నేను పాస్టర్ని కదా నేను పెద్ద పెద్ద సంఘాలు కట్టినాను కదా నేను కదా నీతి అంటే నీ క్రియల చొప్పున నీకు కూడా ప్రతిఫలం అది దేవునికి తగినట్లు క్రియలైతే ఆ జీవగ్రంథంలో ఆయన ఆయన దృష్టికి నువ్వేమైపోతావు కాపాడబడతావు అదే నీ క్రియలు ఆయన దృష్టికి అసహ్యం తెప్పించేలాగా ఉంటే ఆయన ఉంటే ఆ ఫలాన్ని బట్టి ను ప్రతిఫలం పొందుతావు ఎందుకంటే నీతి రక్షింపబడుట దుర్లభము అన్నాడు ప్రభు కాబట్టి ఎవరైతే చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో సత్క్రియను ఓపిక చేయొచ్చు కదా సత్క్రియలు దేవుని క్రియలు ఆయన గుణగణాలను నువ్వు ఓపిక చేయాలా కదా అప్పుడు నీలో ఉండదు వివాదాలు మత్సరలము నేరాలు మోపడాలు అబద్ధాలు బలకడాలు ఆ వ్యభిచారాలు మోహపు చూపులు నీ నోటికి ఇష్టం వచ్చినట్టు గర్వము ఆహము నీ కళ్ళకు ఇష్టం వచ్చినట్టు అపవిత్రత పాపము ఇవన్నీ ఉండవు కదా సత్క్రియను ఓపిక చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం కదా నువ్వు వెతకాల మహిమ ఘనత అక్షయత నిన్నటి దినం అన్నదార దేవుడు చూపించండి రక్షణ పొందని వాళ్ళే మనకి నిత్య కదా కాబట్టి వాళ్ళ కొరకు నువ్వు వెతకాల ప్రాయాస కదా అది చేయకుండా వివాదాలు పెట్టుకుంటూ మత్సరాలు పెట్టుకుంటూ నీకు నువ్వు బుద్ధిమంతుడు నీకు నువ్వు జ్ఞానివని నీ హృదయాన్ని నువ్వు గ్రహించుకోలేక నీ నోటికి కళ్ళం పెట్టుకోలేక నీ చూపులకి స్వస్థత తెచ్చుకోకుండా నీ నడవడిక స్వస్థత లేకుండా నువ్వు భయంకరంగా పాపంలో జీవిస్తూ ఆయన ఆజ్ఞలను అతిక్రమించి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ ప్రవర్తిస్తూ నేను భక్తి గలవాడనని నువ్వు చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థమే అది మృతమైన భక్తి ఎందుకంటే పైకి భక్తి కలిగి ఉన్నారు కానీ శక్తిని ఆశ్రయించని వారు కాబట్టి దేవుడు చెప్తుంది యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనంలో కనికరము చూపని కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయ పడును కనికరము ఎవరిలో ఉంది కనికరం ఉంటే చూడండి వస్త్రములు లేని వాళ్ళకి నువ్వు వస్త్రాలు ఇవ్వాలా కదా ఆహారం లేని వాళ్ళకి నువ్వు ఆహారం పెట్టాల కదా బీదలకి సువార్త నువ్వు ప్రకటించాల కదా వేదవరాండ్లకి నువ్వు సహాయపడాలి కదా అనాథ పిల్లలకు దిక్కి లేని పిల్లలను వాళ్ళ పరామర్శలను పరామర్శించాలా లేదా కదా నీలో ఎక్కడ ఉంది కనికరం కాబట్టే నీకు కనికరం లేని తీర్పు పొందుతూ అంట ఎందుకంటే చూడండి రక్షణ అనుభవిస్తే నువ్వు వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఆత్మీయ వస్త్రాలు ఇస్తావు ఆహారం పెడితే అది వాక్యమే కాబట్టి ఆహారం పెడుతున్నావు కానీ వాళ్ళకి శారీరకంగా కూడా నువ్వు ఇవ్వాలా కదా కాబట్టి ఆకోబు పత్రికలో ప్రభుజీ అవుతాడు నీ వద్దకు వచ్చేవాడు వాడు అడిగింది నువ్వు వెళ్ళి చల్లి కాచుకో ప్రార్థన చేయి ఇది పైకి భక్తి కానీ ఆ భక్తి వ్యర్థమైన భక్తి కదా కాబట్టి దేవుడు చెప్తుంది మనలో కనికరము ఉండాలా కాబట్టి ను కనికరము చూపలేకపోతే నువ్వు కనికరలేం తీర్పు పొందుతావు కనికరము తీర్పును మించి అతిశయపడను కాబట్టి ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తుండడు మార్కు సు అధ్యాయం ఇరవై అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను ఆయన మాటలకు శిష్యులు విస్మయం అందిరి అందుకు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి అందు నమ్మక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ఆస్తి మీద నమ్మకం పెడుతున్నారు ఆస్తి మీద ఒక విగ్రహం లాగా హృదయంలో పెట్టుకుంటే అది ఎట్లా ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నట్టు ఆజ్ఞ అతిక్రం నడుచుకున్నట్టు కదా కాబట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించలేరన్నట్టు ఎందుకంటే నీలో ఏదైనా కానీ ఆయన ముందు ఉంటే అది విగ్రహారాధన కాబట్టే చూడండి ఈరోజు మనుష్యులని గనంగా ఎంచుతున్నారు కాబట్టే ఆయన దృష్టికి అసహ్యం అంటే నువ్వు దేవుణ్ణి ఘనంగా ఎంచాలి కదా కదా ఈరోజు నీ ఆస్తి నీకు ఘనం కాబట్టే దాన్ని నువ్వేం చేస్తున్నావు ఘనంగా ఎంచుతున్నావు కాబట్టి ఓ గొప్పగా విర్ర కదా విర్ర వీగుతున్నావు కదా ఈరోజు నీ సంఘమే నీకు ఆస్తి కదా కాబట్టి నా సంఘం ఇంతని ఓ విర్ర వీగుతున్నావు కదా ఈరోజు నీ అందమే నీకు ఆస్తి కదా ఈరోజు నీకు ఏదైతే ఉందో జ్ఞానమే నీకు ఒక ఆస్తి కదా ఏదైతే నీకు ఆస్తి ఉందో ఈరోజు నువ్వు విర్రవిగుతున్నావో చూడండి నువ్వు ఆయనకి అసహ్యమైన వాడిలా కదా ఈరోజు లేరా లోకంలో మా సంఘాలు అది కూడా ఒక ఆస్తి ఉంది కాబట్టి దాన్ని మీద నమ్మకం పెట్టి దానిని ఘనంగా ఎంచుతున్నావు దేవుణ్ణి కాదు నీ ఆస్తిని నువ్వు ఘనంగా ఎంచుతున్నావు నువ్వు ఏది ఘనంగా ఎంచుతున్నావో దాని మీద నీ మనసుంటుంది దాని మీద నీ ప్రేమ ఉంటుంది దాని పట్ల నీ హృదయంలో ఒక విగ్రహం ఉంటది అప్పుడు నువ్వు దేవునికి తగినట్లు నడుచుకోలేవు కదా నీ ఆస్తి మీద ప్రేమ ఉంది కాబట్టే ఆ ఆస్తి కొరకు ప్రయాస పడుతున్నావు కానీ ఏ రోజు మనం పేదలకు సహాయం చేయట్లేదు బీదలకు సహాయం చేయట్లేదు విధవరాండ్లకి వస్త్రహీనులకి కదా కనికరం ఉంటే నీకు దేవుడు అంతగా ఆస్తి ఇచ్చినప్పుడు ఆయన వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకునే ప్రవర్తించేవాడివైతే ఆయన ఇచ్చిన ఆస్తి ఆయన మహిమకి నువ్వు వాడాలి కదా ఈరోజు ఎక్కడ వాడుతున్నారు అది కూడా ఆజ్ఞ అవిధేయతనా కాదా నీకు ఇచ్చింది ఆయననే ఆయనకి తగినట్లు నువ్వు ఆయనకి మహిమ తీసుకొస్తున్నావా కాబట్టే ఈరోజు దేవుడు చెప్తుంది అందుకు ఆస్తి నమ్మకం ఉంచి వారు నమ్మకం ఉంచి విగ్రహం చేసుకున్నారు కానీ ఆ ఇచ్చిన దేవుడే నీకు అది అనుగ్రహించినప్పుడు దానిని కూడా ఆయనకి మహిమకరంగా తీసుకురావాలి కదా అది తీసుకురాలకపోతున్నారు కాబట్టి దేవుడు ఒకటే చెప్తుంది ఏంటంటే యాకోబు రాసిన పత్రికలో మూడో అధ్యాయము ఒకటో వచనంలో ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ఒకటో పేతుడు ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కాబట్టి ఆయనకి పక్షపాతం ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు అపవిత్రులను ఎప్పుడు పరిశుద్ధులుగా ఎంచడు ఆయన కాబట్టి ఆయన ప్రతి వారికి వారికి లేదు కాబట్టి వారి క్రియలను బట్టి ప్రతి వానికి ఆయన తీర్పు తీర్చే తండ్రి అని మనమంతా ఆయనకి ప్రార్థన చేస్తున్నాం కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఈరోజు ఎక్కడ ఉంది ఆ భయం పరదేశులంటే ఈ లోకం నీకు శాశ్వతం కాదు కదా కానీ నీలో భయం ఉంటే ఈ లోకంలో ఉన్నదాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాం ఈ లోకంలో ఉన్నది ప్రేమిస్తుంటే నీకేమొస్తుంది శరీరాశ వస్తుంది కదా నేత్రాశ వస్తుంది కదా జీవపు డమ్మం వస్తుంది కదా అది నీలో ఉంటే ఆయన ప్రేమ నీలో ఎట్లా ఉంటుంది కాబట్టే దేవుడు చెప్తుండూ ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలం భయంతో గడపాల ఎందుకు ఈ లోకస్తులాగా ఎక్కడ మారిపోతావని కదా రక్షణ పొందిన అనుభవం ఉన్న వాళ్ళంతా మన ఆత్మలు ఎక్కడ ఉన్నాయి పరలోకం అందు ఆయన ఎందు స్వాస్థ్యమై ఉంటే నువ్వు ఎట్లా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు నీలో ఎక్కడ ఉంది భయం నీ కాలం ముగించే అంత వరకు నువ్వు భయంతోనే ఉండాలి కదా ఈ లోకాన్ని ఎక్కడ తొలగిపోతావో దేవుడి నుంచి అని ఈరోజు ఆ భయం లేదు క్రైస్తవుల్లో ఆ భయం లేదు కాబట్టి విర్ర దుష్టత్వం పాపం భయంకరంగా చేయగలుగుతున్నారు భయంకరంగా వాళ్ళ నోటిని పదును పెట్టగలుగుతున్నారు వాళ్ళ హృదయాలను వాళ్ళ చూపులను వాళ్ళ తలంపులను వాళ్ళు ప్రకటించే బోధను గాని భయము లేదు ఎందుకంటే ఇక్కడ చెప్తుంటూ పౌన్ గలతీ పత్రిక ఐదో అధ్యాయ పదారో వచనంలో నేను చెప్పుందని ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు కదా ఎందుకు నువ్వు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడపాలంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలా అప్పుడు శరీరం ఈ లోక సంబంధమైనది కాబట్టి ఈ లోకస్తుల్లాగా నువ్వు జీవించవు ఈ లోకస్తుల్లాగా నువ్వు ఆలోచించవు ఈ లోకస్తుల్లాగా నువ్వు నడుచుకోవు ఈ లోకస్తుల్లాగా నువ్వు మాట్లాడవు ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన వాడివి కాబట్టి నువ్వు దాని ప్రకారంగా నడుచుకోవాలా కానీ ఈరోజు ఆ రీతిగా ఎవరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు ఆయన పరిశుద్ధ ఆత్మ అభిషేకమే లేదు ఎవరికి ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నీలో అనుగ్రహించబడితే పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే నువ్వు శరీరేచ్చను నెరవేర్చిన వాడివి కాదు అవి నెరవేరుస్తున్నావంటే నువ్వు శరీర సంబంధమైన అంటే ప్రకృతి సంబంధమైన మనిషివే నువ్వు ఆత్మీయుడు కాదు ఎందుకంటే నువ్వు ప్రకృతి సంబంధమైన వాడివి సత్యము నీకు వెరితనం లాగా ఉంటుంది ఈరోజు సత్యాన్ని వెరితనంగా గ్రహించలేని గృడ్డి వారి లాగా ఉండిపోయినారు ఈ లోకస్తులు కదా ఎందుకు ఈ లోక సంబంధమైన విధానాలు ఆచారాలు పద్ధతులు వాటి ప్రకారంగా నడుచుకున్నారు మేము పరదేశులం భయం లేదు కాబట్టి దేవుడు చెప్తుండు గలతీలకు ఐదులో పదిహేడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును ఇవి రెండు ఒకటి కాదు కదా శరీరము ఈ లోకంలో మరణిస్తే ఈ లోకంలో మట్టిలోకి పోతుంది నీ ఆత్మ ఆయనకు తగినట్లుంటే ఆయన సన్నిధికి పోతుంది కదా ఇవి రెండు ఒక చోట కదా కానీ ఈ లోకములో ప్రభు నిన్ను పెట్టిండలేదా లేదా కాబట్టి నువ్వు ఏం చేయాలా నువ్వు శరీరానుసారంగా నువ్వు నడుచుకోవద్దు శరీరేచ్చలు నువ్వు నెరవేర్చొద్దు అవి నేరాలు మోపే అయినా ఏవైనా కావచ్చు మత్సరములు కావచ్చు వివాదాలు కావచ్చు కలహాలు కావాలచ్చు కుళ్ళు కుట్ర అసూయ ద్వేషము కల్మసాలు ఉంటాయి కదా ఇవి ఏవి నువ్వు నెరవేర్చొద్దు నువ్వు నెరవేర్చినవంటే ఆయన ఉగ్రత దినమందు అది ఎవరికి వాళ్ళే సమకూర్చుకున్నట్టు ఎవరు ఆ రీతిగా నడుచుకున్న వాళ్ళు శరీర ఏచ్చరవేర్చిన వాళ్ళు కానీ ఆయన ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళు జీవ పునరుద్ధానం తీర్పుకు వెళ్తారు వాళ్ళు కాబట్టి ఈ లోకము మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము కదా మోసమా కాదా హృదయమేమో భయంకరంగా పాపంతో ఉంది అది మోసకరంతో ఉంటే అది వ్యాధి కలిగి రోగంతో ఉంటే నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు మోసపోతున్నావా లేదా కాబట్టి మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందము మనల్ని మనం మోసపుచ్చుకుంటే మన ఉగ్రతని మనకి మనమే సమకూర్చుకుంటున్నాము మరియు మనలో సత్యం ఉండదు దేవుని వాక్యం ఉండదు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండదు నీ హృదయము యథార్థతో ఉండదు నీ కళ్ళు ఆయన అనుగ్రహించిన కళ్ళులాగా ఉండవు నీ చెవులు ఆయన స్వస్థత అనుగ్రహించిన చెవులు లాగా ఉండవు నీ నడవడిక ఆయనకు తగినట్లు ఉండదు ను ఆయనని పోలి నడుచుకోలేవు కాబట్టే దేవుడు చెప్తుడు మనలో సత్యం ఉండదు కాబట్టే దేవుడే సత్యం ఆయననే వెలుగు ఆయననే జీవం ఆయన లేకపోతే నువ్వు ఈ శరీరచలన్నీ నువ్వు నెరవేర్చిన వాడివి అనమాట కానీ నువ్వేమనుకుంటున్నావు నేను పాపం లేని వాడినని చెప్పుకుంటున్నావు అంటే పైకి భక్తి గలవాడిని దాన్ని భక్తిని బట్టి నేను దేవుణ్ణి పాపం లేని అని చెప్పుకుంటున్నావు కానీ ప్రభు నీ హృదయాలు ఎరిగిండు కాబట్టే నీ భక్తి వ్యర్థం అని కాబట్టి రోమిలకు సంఘంలో పౌలు చెప్తుండు రెండో అధ్యయం ఎనిమిదో వచనంలో అయితే భేదములు పుట్టించి కదా సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును ఇప్పుడు చెప్పండి ఈ లోకంలో భేదాలు పుట్టించే బోధలు సత్యముకి ఎవరు లోబడుతున్నారు అందరు మేము పాపము లేనివారము మేము పరిశుద్ధులము కాబట్టే చూడండి తీర్పు తీర్చుకుంటున్నారు ఎవరు ఈ చెప్పుకునే ఈ లోకంలో ఉన్న ఆయన ఏర్పరిచిన క్రైస్తవులు కదా ఏం చెప్పుకుంటున్నారు ఏమని మేమంతా పాపము లేని మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటూ ఆయన వాక్యానికి లోబడకుండా మేమంతా ఎత్తబడతాము అని మోసపరుచుకుంటున్నారు అంటే చూడండి ఈ రీతిగా మోసపరుచుకొని ఆయనకి లోబడక దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును కదా ఈరోజు క్రైస్తవులంతా మోసపోతున్నారా లేదా నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావు నువ్వు ఎత్తబడతావని నువ్వు ఎట్లా పరిశుద్ధుడు కదా నువ్వు ఏం తీర్పిస్తున్నావు నేను పరిశుద్ధున్ని కాబట్టి నేను కొనిపోబడతానని నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు అంటే ఈ లోకం పాపము ఆయన శ్రమలు ఈ లోకం మీదకి వస్తున్నాయి కదా కాబట్టే నువ్వు ఆ రీతిగా తీర్పు తీర్చుకొని నువ్వు అట్లా గుడ్డితనంతో నువ్వు సత్యానికి లోబడకుండా ఉన్నావు కాబట్టే నీకు ఇస్తుండు దేవుడు తీర్పు ఎవరు వీళ్ళంతా నీతిమంతులే రక్షణ పొందిన అనుభవం ఉన్న వాళ్ళే అందుకు చెప్పిండు నీతిమంతులే రక్షింపబడుట దుర్లభం అంటే కదా కాబట్టి దేవుడు చెప్తుడు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును కాబట్టి గలతీలకు పత్రికలో ఆరో అధ్యాయము ఏడో వచ్చునము నువ్వు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును నువ్వు శరీరేచ్చమైన పంటని విత్తితే ఆయన శ్రమంలో నుంచి మరణంలోకి పోతావు అదే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకొని ఆ జీవం కలిగిన ఆ పంటను ఎత్తితే ఆయన జీవంలోకి పోతావు అంటే నువ్వు బ్రతికింపబడతావు దేవుని వాక్యం అదే చెప్తుంది కాబట్టే మోసపోకుడి పాపము లేని చెప్పుకొని మీకు మీరు తీర్పరిలాగా ఉండొద్దు ఈ లోకానికి చెప్తుండడు దేవుడు తీర్పు తీర్చుకున్నారు కాబట్టి మేము పాపులము కాదు ఈ లోకము పాపులము మేము పోతామని చెప్పుకొని మీకు మీరు తీర్పులు తీర్చుకున్నారు కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎట్లా అవుతారు న్యాయము దేవుడు విధించాలి కదా కాబట్టే ధర్మశాస్త్రాన్ని తృణీకరించిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టే దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఎలగనగా తన శరీరెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంటను కోయును కాబట్టి ఈ రోజు నువ్వు ఏ పంట కోస్తున్నావు శరీరేచ్చలు శరీరానుసారంగా నడుచుకొని శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని నువ్వు ఆ పంట కోస్తే అది నిన్ను నిత్య నాశనంలోకి తీసుకొని వెళ్తుంది కానీ నువ్వు ఆత్మానుసారంగా నడుచుకొని ఆయన ఆత్మ మీద నువ్వు మనసు పెట్టుకొని ఆయన ఆత్మనే నువ్వు ఆయుధంగా ధరించుకొని ఆ పంట గోస్తే నువ్వు నిత్య పోతావు కాబట్టి చూడండి ఈ హృదయమే అన్నిటికన్నా మోసకరమైనది వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు ప్రభు అది గ్రహించిన ఈ శ్రమల నుంచి ఆయన ఉగ్రత నుంచి కాపాడబడతాడు ఎందుకంటే నీ హృదయము ఎప్పుడైతే పవిత్ర పరచబడిందో అక్కడ నీ ఆ హృదయంలో దేవుడు ఉంటాడు అది పరిశుద్ధమైన ఆలయం అప్పుడు నీ నోటి నుంచి ఏమి రావు నీ చూపులో అపవిత్రంగా రావు నీ తలంపులో అపవిత్రంగా ఉండవు నీ నడవడిక ప్రవర్తన ఏది అపవిత్రంగా ఉండదు కాబట్టి దాన్ని గ్రహించిన వాడే ఈ శ్రమం నుంచి ఈ ఈ ఆయన ఉగ్రత నుంచి బయటపడగలుగుతాడు ఎందుకంటే గ్రహించిన వాడు వాడు పాపినని ఒప్పుకుంటాడు కదా దేవుని సన్నిధిలో వాడి పాపాలు వాడి దోషాలు వాడి అతిక్రమములు అన్ని ఒప్పుకొని ఆయన పొందిన గాయాల్లోనే స్వస్థత కదా ఆ స్వస్థత పొందుకుంటారు కాబట్టే వీళ్ళందరూ కాపాడబడతారు కానీ పాపము లేని వరమని చెప్పుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయన ఉగ్రతను అనుభవిస్తారు కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు కాబట్టి ఉగ్రత దినమందు ఎవరు ఆ ఉగ్రతని సమకూర్చుకున్నారంటే ఎవరికి వారే ఎందుకు శరీరేచ్చను నెరవేర్చిన వారు రక్షణ పొంది అనుభవం ఉండి కూడా కాబట్టి నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు కాబట్టి ప్రభు చెప్తుంది పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ అవును ప్రభ తీర్పు దేవుని ఇంటి యొద్ నుండే ఆరంభమన్నావు ప్రభ ఎందుకంటే ఈ లోకంలో ప్రభ నన్న నీ నామంలో పాపాలు ఒప్పుకొని మా పాపాలు అతిక్రమాలు దోషాలు సమస్త కల్మశం ప్రభ నాయన నీ సన్నిధిలో నాయన మేము ఒప్పుకొని ఆ రక్తంలో గడగబడి రక్షణ పొంది నాయన ఆయన తండ్రి మా ఆత్మ మీ చేత ముద్రించబడిన ప్రభ మేము నాయన ప్రభా తిరిగి ప్రభా శరీర ఎచ్చను శరీరానుసారంగా నడుచుకుంటూ దాని కొరకు నాయన ప్రభా తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టే ప్రభా ఈ లోకము ప్రభా ఎవరైతే అని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా నీ పట్ల అవిధేయత కనపరిచిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రభ అది మేమైనా ఎవరైనా కానీ ప్రభా మాకు మేమే సమకూర్చుకుంటున్నాం ప్రభా మాకు మేమే నీ పట్ల కోపాన్ని నీకు అసహ్యంలాగా మేము తయారైనాం ప్రభ నిన్ను సంతోషపరచలేకపోయిన వాళ్ళలాగా అయిపోతున్నారు ప్రభ కాబట్టే ప్రభా నాయన మా హృదయం అన్నిటికన్నా మోసకరమైనది వ్యాధి అన్నావు ప్రభ దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నావు ప్రభ అది గ్రహించిన మీరు పొందిన గాయాల్లో స్వస్థత తెచ్చుకుంటాడు ప్రభా వాళ్ళ హృదయాలు మీకు సమర్పించుకుంటారు ప్రభ వాళ్ళ జీవితాలే మీకు సమర్పించుకొని వాళ్ళ సమస్త ప్రవర్తన తండ్రి మీకు అప్పజెప్పుకుంటారు ప్రభ నీకు లోబడి నీకు తగినట్లు జీవిస్తారు ప్రభ కాబట్టి మాలో ఏమైనా ఆయస్తకరంగా ఉంటే ప్రభా మమ్మల్ని మరిని కన్నించు మమ్మల్ని క్షమించు ప్రభా నాయన నా తండ్రి నాయన మేము నాయన అనేకులకి నీ స్వార్థని ప్రకటించాలా ప్రభా ఈ రోజు క్రైస్తవులంతా తీర్పు తీర్చుకునే మేము పాపులము కాదు ఈ లోకమే పాపము అని నాయన భేదాలు పుట్టించుకొని సత్యానికి లోబడక తండ్రి ఈరోజు ఉన్నారు ప్రభ కానీ వాళ్ళకి తెలియట్లేదు ప్రభా దేవుడు వెక్కిరింపబడడు వాళ్ళు ఏ పంట విత్తుతారో ఆ పంట కోస్తారన్నావు ప్రభా కాబట్టి ప్రభా నాయన వాళ్ళకి మేము చెప్పాలా మేము ప్రకటించాల ప్రభా అనేకుల దగ్గరికి వెళ్ళాల ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించి మాలో నీకేమన్నా ఈ వాక్యం ప్రకారంగా ఏదైనా ఆయస్కరం ఈ వాక్యం ద్వారా శుద్ధీకరించి నాయన మమ్మల్ని పవిత్రపరిచి నీ రక్షణ పలనలకులో ప్రభా మమ్మల్ని చివరి వరకు నాయన మీరు మమ్మల్ని కాపాడమని చివరి వరకు మీ ప్రేమ మాలో పరిపూర్ణం అయ్యేలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్త నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ సోదరం ప్రభావ పరిషిదుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడ తండ్రి మహిమ స్వరూప దేవ కృపమైనా నీకు వాందాలుసయ్యా గొప్ప దేవ నా తనే ప్రభా యొక్క మధ్య మీకు స్వరం ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా గొప్ప దేవ నతాన్ని నీకు వాందాలుసయ్యా ప్రభా తీర్పు ప్రభ మీకు సంఘం నుంచే మీ బిడ్డల ఆరంభం ఆ కాలం వచ్చిందన్నారు ప్రభావ ఆల్రెడీ వచ్చే ఉంది ప్రభావ ఈ లోకమంతా తీర్పు జరుగుతుంది ప్రభావ భయంకరంగా ప్రభావ గొప్ప జన్మంతా శ్రమల పాలవుతున్నారని ప్రభా మీరు హెచ్చరిస్తున్నారనైనా గొప్ప దేవ నా తండ్రి ఎస్సయ్య అవి మూడు గుంపులు అనిపిస్తున్నాయి ప్రభావ ఆ మూడు గుంపుల్లో ప్రభావ గొప్ప జనం ఉంది మధ్యలో ప్రభావ అది రక్షించబడమే బహు కష్టమైపోయింది ప్రభావ ఎందుకంటే సర్పములతీలు గుంపులో మధ్యలో ఇరికిపోయింది ప్రభావ నా దేవ నా ప్రభావ ఇస్తయ్యా తండ్రి నీకు అన్నా గొప్ప దేవ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీ గొప్ప దేవ మీరు ప్రతిదినం మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రభా బలపరుస్తున్నారు ఆ రీతిగానే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కూడా ప్రభావ ఎందుకంటే ప్రభావ ఆ గుంపులో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలని ప్రతి దశలో ప్రభావ మేము మీకు మాదిరిగా ప్రభావ మేము జీవించాలా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా మీ ఆజ్ఞలను కట్టడా మేము అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభావ్వా ఎందుకంటే ప్రభావ ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభావ మీ ఆజ్ఞని పాటించే వారిలాగా ఉండాలా తండ్రి నీకే వందాలు అర్పించుకుంటున్న మా ఎలాంటి బలహీతలు ఉండొద్దు ప్రభావ ఒకవేళ ఉంటే వాటి నుంచి మాకు విడదలు కల్పించమని ప్రధిష్టమైన గొప్ప దేవానికి వందలు ఇస్తాయ నా ప్రభావ తన అబద్ధ బోధలతో మతపరమైన జీవితం తిరిగిందని ప్రభావ అనేక పర్యాలించి మీరు మాతో మాట్లాడుతున్నారని ఆయన గొప్పదేవ ఇప్పుడు మా రోల్ ఏంది మేమేం చేయాలనేదే ప్రభావ మీరు మాకు నడిపించమని ప్రాదిష్టమైన మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి ఆ గొప్ప జనని ప్రభ ఆ సర్పమతీయుల బోధల నుంచే ప్రవ ఆ మతప్రమైన జీవితాల నుంచి ఆచారబద్ధమైన జీతాల నుంచి నాశనకరమైన హే వస్తూ పరిశుధ స్థలం పెట్టుకున్నారు ప్రభావ వాటన్నిటి నుంచి ప్రభావ మేము ఏ రీతిగా బయట తీసుకొని రావాలా ప్రభా మీరే మాకు మార్గాలు చూపించమని ప్రాదిష్టమైన ఏ రీతిగా ప్రకటిస్తే వాళ్ళు మీ చెంతకు వస్తారు ఎందుకంటే మనుషులంతా ప్రభావ ఆ రీతిగానే ప్రభావ ఆ బోధ ప్రవాళ్ళ నాటకపోయిన ప్రభ దాన్ని కూకటి వెళ్ళితో సహా మేము పిగిలించాలా ప్రాభ ఆ బోధం నుంచి మనుషులను బయట తీసుకురావాలా తండ్రి మీరు మాట్లాడారు మాకు తండ్రి ఓ ప్రభావ ఒక సింహం ప్రభ సైతాన్ ప్రవాడు మింగేసిన ప్రభావ మేము బిడల్ సగం మింగేసిన ప్రవాడిని వాడికి వెళ్ళి మేము ఆ కాళ్ళుతో ప్రభావ మేము గుంజుకొని బయటకి తీసుకొని రావాలా ప్రభావ కొంత భాగం మాత్రమే ప్రభావ ఉంది వాడు పూర్తిగా మింగబోతున్నాడు ఆల్రెడీ కొంతమంది మింగేసిన ప్రభ ఇంకా కొంతమంది మింగేస్తున్నాడు ప్రభావ ఆల్రెడీ కొంతమంది సగం మింగబడినారు ప్రభావ నైనా వేస్తూ ప్రభావ ఆ ఉన్న వాళ్ళందరినీ ప్రభావ మేము ఓ దేవాలని పట్టుకొని మేము గుంజాల ప్రావా దాన్ని నోటి నుంచి మేము బయట తీసుకుని రావాల ప్రాభ నా దేవా నా ప్రభావ మీరే మాకు సహాయకులు గొప్ప దేవానికి వన్నాంచలిస్తున్న దావిదు రాజు ప్రభ నైనా ఎలుకు బంటు ప్రవ నా గొర్రెలు కాస్తున్నప్పుడు ప్రాభ ఎలుకుబంటి సింహం వచ్చే ప్రావా గొర్రెల మీద పడితే ప్రాభ ఆ గొర్రెలు ప్రభ నా అవి అవి పట్టుకొని పోతున్నప్పుడు తను ఇస్తే ప్రవణ తను ఆ సింహం మీద పడి దాన్ని చీల్ చేసి ప్రభావ ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చిన ప్రభావ సైతాన్ చేతుల నుంచి ప్రభావ దుష్టిని చేతుల నుంచి ప్రభావ గొప్ప జనం అంత వాడు మింగబడుతున్నాడు ప్రభావ వాడు ప్రక్కటెముకల్లో ప్రభావ మా ధాన్యాల గంధాలు మీరు మాకు చూపించిన వాడు పళ్ళ మధ్యలో ఉన్నారు ప్రభావ గొప్ప జనం ఈ రోజునైనా అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఎస్ అయ్యా నా తనే నీకే వందనలు అర్పించుకున్నాం ప్రావా వాడి బారి నుంచి ప్రావా గొప్ప జన సమన్ మేము బయట తీసుకొని రావాలా ప్రావా అది బహు కష్టతరమైంది ప్రవ అసాధ్యమైంది కానీ మీకు సమస్తం సాధ్యం మేము నమ్ముతున్నాం ప్రవా ఆ కార్యం మీరు మా ద్వారా జరిగిస్తారని కాబట్టి ప్రభ నమ్ముట నీవాళ్ళు అయితే నమ్ము సమస్తం సాధ్యం అన్నారు ఆ సమస్తాన్ని మీరు సాధ్యపరచండి నీ మహిమ కొరకు ప్రావా మేము ఆ రీతికి ముందుకు పోవాలా గొప్ప జన నందరిని బయట తీసుకొని రావాలా ప్రావా నా తన ఇస్తే ప్రావా నీతి మందు దుర్బలం అయితే భక్తిహీను పాప ఎక్కడ ఉండే ప్రావా అవి మూడు గుంపులు ప్రావా నైన్ ఏసయ్య కానీ ప్రభా చివరి వచ్చినంలో మేము మాకు చూపిస్తున్నారు నమ్మకంగా ప్రభావ ఈ లోకంలో ఎంత శ్రమా అనుభవించినా కానీ ప్రభావ మా ఆత్మను ప్రభ మీకు అప్ప చెప్పుకోవాలా ఆ రీతిగానే ప్రభావ అనేకులు ప్రభ ఆత్మలను ప్రభావ సంపాదన అనే భారంలో మేము ముందుకు పోయి తీసుకొని రావాలా ఆ మందిరంలోకి మేము అడుగు పెట్టాలా ప్రభ గొప్ప దేవానికి వందాలేసయ్యా గొప్ప దేవ మీ మహిమను మేము తీసుకోవాలి గొప్ప జనమే మీ మహిమనైనా ఆ మహిమను మేము తీసుకొని మందిరంలో మేము ప్రవేశించాలా ప్రభ అలాంటి సేవకులకు మేము ప్రయాస పడాలా ప్రయాస పడుతున్నాం ప్రభావ ఆశ ఉంది ప్రభావ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడైనారు ప్రభ అలాంటి ఆశ్రమాలు హృదయంలో పుట్టించినారు ప్రావా దాన్ని మీరు తృప్తిపరిచే వారు కూడా మీరే ప్రవ దానికి తగినట్లు మేము జీవించాలా ప్రతి దశలో మా ప్రవర్తనలు కానీ మా చూపుల్లో కానీ మా మాటల్లో కానీ నడవల్లో కానీ సమస్త ప్రవర్తనలో ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా మీకు మాదిరిగా జీవించాలా ప్రాభ అలాంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రాదిష్టమైన మీ కృపలో మమ్మల్ని బలపరచండి మీ కృప వెంబడి కృపను అనుగ్రహించండి ప్రవేశాలు మేము అర్థం చేసుకోవాలా ప్రాభ నైనా లోకమంతా ప్రాభ అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రభావ మాకు ఏం కాదని ప్రభావ ధీమతో ఉన్నారు ఉగ్రత రాబోతుంది ప్రభావ అమాంతంగా వస్తే ప్రభావాల పరిస్థితి ఏం కావాల ఆ దినము ఉరి వచ్చినట్టు వస్తుంది గొప్ప దేవన తాను ఎవరు గ్రహించని స్థితిలో ఉన్నారైనా ఆ వాళ్ళందరినీ ప్రభావ మీ చెంత మీద నడిపించాలా ప్రావ నోట్ల నుంచి వాళ్ళని బయటి తీసుకొని రావాలా వాళ్ళతో యుద్ధం చేయాలా ప్రవ్వ విజయం మాదే ప్రవ్వ గొప్ప జనానికి గొప్ప జనం మీద ప్రభావ సైతానికి మీరు అధికారం ఇచ్చినారు సైతాన్ మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రాబ వాడి పైన మేము ఉన్నాం ప్రభావ వాడిని నా దేవా గొప్ప జనాన్ని బడి తీసుకొని రావాల ప్రాభ శత్రువు అంతటి మీద మాకు అధికారం ఇచ్చినారు బాబా అంత పవర్ మీరు మాకు ఇచ్చినారు అది మీ మైమొకరు మేము వాడుకోవాలా అనేక ప్రాంతాలు అనేక చోట్ల ప్రభావ ఈ సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా ముఖమాట పడేదే ప్రభావ అసలేదు ప్రభావ ఓ ప్రభా సత్య సత్యంగానే మేము ప్రకటించడా సత్యం నుంచి ప్రకటించటకే ప్రభావ సాక్షినించటకే ఈ లోకం మేము మమ్మల్ని పుట్టింపజేసినారు ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చినట్టు పరలోక నుంచి ఈ లోకంలో తీసుకొచ్చినాను మేము ప్రకటించాలా మళ్ళా తిరిగి మీతో సంభాషించాలా మళ్ళీ తిరిగి రావాలా మేము ప్రకటించాలా మీరు ఏం బయలుపరుస్తారో ప్రభావ మీరు ఏం మాట్లాడతారు అవన్నీ ప్రభావ మీతో సంభాషించి తిరిగి మీ సన్నిధికి వచ్చి ప్రభావ అనేకులు ప్రకటించాలి ప్రవాలంటే ఆత్మీయ అనుములకు మేము అడుగుపెట్టాలా ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలా ప్రభా గొప్ప జన సమ్మానిక ప్రాబ్ అన్నిటి మేము చూపించాలా ఆ బోధల నుంచి వాళ్ళని తీసుకొని రావాలా గొప్ప దేవ మీరే మాకు సహాయకులు ప్రభ నా తండ్రి నీకు వానాలు చెల్లిస్తున్నాం మీ కృపల మమ్మల్ని బలపరచండి నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు ప్రతి దినం ప్రభా మీ ఆత్మలో మేము సంపూర్ణంగా మీరు లీనం కావాలా ప్రాభ ఆత్మలోనే అన్ని వివేచించాలా ప్రాభ అలాంటి వివేచన కలిగి ఉండాలా ప్రభావ అంటే సేవలో నడిపించండి బ్రదర్స్ ఇస్తే అందరం ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపండి ప్రభావ నా దేవ నిర్మలమైన మీకు ఉదకంతో ప్రతి దినం మేము స్నానం చేయాలా ప్రభావ పరిశుద్ధంగా జీవించాలని సహాయపడండి పరిపూర్ణంగా మేము ప్రతి దినం ప్రభావ మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా మేము తయారు కావాల ప్రభావ సంపూర్ణ లౌట్కు మేము సాగిపోవాలి ముందు ఒక దశ నుంచి ఒక దశకు మేము ఎదుగుతూనే ఉండాల ప్రభావ ఆ రీతి నడిపించే మనం ప్రార్థిష్టమేళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చండి మా కుటుంబాలు మా పిల్లలందరినీ ప్రభావ గ్రూప్లోని బ్రదర్స్ అందరి కుటుంబాలు ప్రభావ మీ చింతకు తీసుకొని రావాల ప్రాంతంలో రక్షణ బంధం వల్ల చాలా ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు రక్షణ బంధం వల్ల రక్షణకు రావాలా ఈ యొక్క ముద్రలో మేము తీసుకొని రావాలా ప్రాభ నా దేవానాథాన్ని ఆ ముద్ర ఎవరికి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష ఉంటుందని మీరు చెప్పినారు నాయన కాబట్టి ఆ ముద్రలోకి మేము అందరికి తీసుకొని రావాలా ముఖ్యంగా గొప్ప జన కూడా ప్రాభ ముద్రలోకి తీసుకొని రావాలా ప్రాభ ప్రయాసం నాయన మేము ఆశ ఉంది ప్రాభ ప్రయాసంతో మేము పోరాడాలా ప్రావ నాయన దుష్టంతో యుద్ధం చేయాలి ఎందుకంటే విజయం మాదే ప్రాభ ఎందుకంటే యుద్ధం యహో మీరు మా హృదయంలో ఉన్నారు ప్రావ మీ ఆత్మ మాలో ఉంది కనుక మేము భయపడం విజయం ప్రతి క్షణం మాకు విజయమే ప్రాభ మేము ఎక్కడ వీలేదు ప్రాభ ఇంతకాలం ఒక దశలో మేము ఓడిపోతున్నాం ఒక కానీ సంపూర్ణంగా మేము ప్రతి దాంట్లో విజయం వంద ప్రభావ అలాంటి విజయాన్ని మీరు మాకు అనుగరించమని ప్రార్థిష్టం ఏదైనా బలపరచమని ప్రార్థిష్టం తగిన శక్తి మాకు అనుగరించండి మా శక్తికి మించిన ప్రయాణం మీరు అన్నారు ఆ ప్రయాణకు మీరు సిద్ధపడాల ప్రభావ మీరే మార్గం చూపించండి నడిపించండి దాని తరబీది మీరే ఇవ్వండి ప్రభావ ఏ రీతికి వెళ్ళాలో మీరే మాకు సాయకులు నడిపించి ప్రతి చోట మీ కొరకు సాక్షి పెట్టుకోండి చంద్రశేఖర ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆర్గం ఇచ్చేయండి మీ పరలోక జ్ఞానం సముచితమైన జ్ఞానం నింపండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి ప్రభావ అనే చోటు అగ్ని కంచే మీ దూతులకు అభివృద్ధి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ఓ ప్రభావ పాస్పోర్ట్ వెళ్తున్నా అస్తం తోడించండి ప్రతి ఆటంకపిస్తున్న ప్రతి చీకట శక్తులను ఏ స్థానంలో బంధిస్తున్నాను ఆ ఫైల్ త్వరగా ప్రభావ కావాలా అది రావాలి ఏసుక్రీస్థలంలో ఆటంక పట్టిన చీకట శక్తులను గద్దిస్తున్న ప్రాంతం ఆఫీసు నుంచి ఏ ఆఫీస్ అయితే డీల్ చేస్తామన్న దురాత్మను గద్దిస్తాను త్వరగా అది అది శాంక్షన్ కావాలా ఏసుక్రీస్తానం నీకు ఆజ్ఞపిస్తున్న ప్రభావ ఆటంకాలు కొట్టువేసి ప్రభావ విజయం అనుగరించండి ప్రభావ అన్న కుటుంబం చూనీకం చేయండి ప్రభావ ఇద్దరు పిల్లలు మీరు బలపచ్చండి నూతన అభిషేక నూతన జ్ఞానం చేత నింపండి ప్రభా శిస్తూ మీరు బలపచ్చండి మీరు సేవలు ఇంకా బలంగా వాడుకోండి అన్నాలు అన్నదమ్ములు అన్నకు బంధుమిత్రులు అందరూ ప్రవి సత్యంలోకి రావాలా మా కుటుంబాలు కూడా రావాలా ప్రభావ ఇంకా ఎవరైతే ఆరంధంలో పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళ ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించాలని బలపరచండి ప్రభావ సమయం తీసుకుని ప్రభావ మీ సన్నిధికి రావాలా ఎన్నో విషయాలు ప్రభావ యుగ సమర్థి సంబంధించిన వాక్యాలు ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు ఎన్నో ఆయుధాలు మాకు ఇస్తున్నారు ప్రభా వాక్యంలో సత్యం ప్రభావ కాబట్టి అనేకులు దాన్ని పొందుకునే స్థితిలో ఉండేగా కనికరించండి కృప చూపించి బిడ్డలందరూ తిరిగి ప్రభావం మీ వచ్చి మీ వాక్యంలో బలపడి ప్రభావం ముందు పోలాగనే సాయపడమని ప్రార్థిష్టం కుటుంబాలు మీ ఆశ్రయించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకొని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిషుధ నామం ఉన్న ప్రార్థిష్టాం ఒక్కొక్కరిగా ప్రార్థించండి ప్రేమగల మాపరిలోక పరిశుద్ర దేవ ఏస రక్షక మేమందరము ఈ మధ్యాహ్న సమయం కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు చేసాయి ప్రభా నాయన రక్షక ఈ లోకంలో క్రీస్తు రాయబారులుగా ఉండులా ఉన్న అనుగ్రహించండి ఈ గ్రూప్ లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కాపాడండి సభ దీవ్ అనుగ్రహించండి సయా ఎంతో భారంగా సేవ జరిగించాలను అనుకుంటుండగా కావలసిన రిసోర్సెస్ ని అనుగ్రహించండి సయ అనాథలను నిరాశలను పేదలను విధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నానే సార్ వారి నీడ్స్ అన్నిటినీ తీర్చండి సయా ఫ్లడ్స్ లో ఎంతో మంది ఆప్తులను కోల్పోయి ఉన్నారే సయా అనాథలుగా మారి ఉన్నారేసాయి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానే సార్ దయచేసి వారికి కూడా ఒక విముక్తిని అనుగ్రహించండి సై గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేయలాగా అనుగ్రహించండి దేవా ఏసై నాయన రక్షక అలాగే పాస్పోర్ట్ ప్రాబ్లం ఉందో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మీరే త్వరగా రిలీజ్ అనుగ్రహించండి సార్ ప్రభ్మానాయణ రక్షక ఈ శక్తులు ఆటంక ప్రస్తున్నాయో వాటిని అన్నింటినీ కొట్టివేయండి సార్ నిరుద్యోగుల గురించి ప్రే చేస్తున్నాం ఈసా ఉద్యోగాలను అనుగ్రహించండి సయ ఎవరెవరైతే గర్భఫలం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి సయ చక్రవర్తి బ్రదర్ వాళ్ళ వైఫ్ గురించి ప్రే చేస్తున్నాం ఈస మంచి ఆరోగ్యకరమైన సంతానాన్ని అనుగ్రహించండి సార్ ప్రభ్మానాయణ రక్షక మామ మనవులు మీరు ఇరిగి ఉన్న దేవుడు ఏసయ్య ప్రభా మీ చితానుసారంగా మా మనవులను అన్ని ఆలకిస్తారని విశ్వసిస్తున్నాను ఏసయ మేము మీ రెండవ రాకడొక్కరొకై సిద్ధపరిచి మీ కోసం ఎదురు బిడ్డలుగా ఉండున్నట్లు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ వైపు తిప్పడానికి మా వంతు మేము చేస్తూ ఉండు బిడ్డలు లాగునా మీరు మమ్మలను మరుస్తారని ఈ కొద్ది ఉన్న క్రీస్తు ఏసిన మా పేరట పాపన తినయంగా వేడుకొంచిన దేవ ఆమెన్ మన ప్రవ్వేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూప్లో ఉన్న సిస్టర్కి ఆరాధన పాల్గొనే వాళ్ళందరికీ కుటుంబాలకి వాళ్ళందరికీ సదాకాలం తోడైను అని కాక ఆ మెయిన్ ఓకే దిల్ ఫ్రెజ్